నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన ఏది వలస నీవది సేయు ఇందులోనో జీవాత్మ పాదగుమనలో అంతరాత్మయ పరగిన శ్రీహరి పనుపునను మన వంటి జీవులే మహిలోననొకొన్ని సునకములై కుటములై సూకరములనైనవి దినదినము కర్మపాశముల తిరిగెడి దుర్దశలటు చూడు సనకాదులై కొందరు జీవులు శౌరిదాసులై రటుచూడు కన్నులు కాళ్ళు మనవలే తనువులు గై కొందరు నరులు పన్నిన తొత్తులు బంట్లునై మన పనులు చేయుచునున్నారు ఎన్నగ శ్రీహరి నెరుగక ఇడుములు పొరలేడి దదిచూడు మున్నె హరిదాసులై నరదముఖ్యులు గెలిచిన దదిచూడు ఇంతకాలమును ఈ పుట్టుగులనే ఇటువలె పొరలితి మిన్నాళ్ళు ఇంతట శ్రీవేంకటేశుడు తలంచి ఈ జన్మంబున మమునే వింతల పొరలిన నరక కూపముల వెనకటి దైన్యములటు చూడు సంతసమునముందరి మోక్షము సర్వానందం వదిచూడు